హరివారమైతిమీ మమ్మవుగాదనరాదు తరముగాదికను మా తప్పులు లోగొనరో వెన్నడించి సూడుబట్టే విష్ణుమాయ నీకు నేము ఇన్నిటా పంతమిచ్చేము ఇంక కావరో సన్నల వెట్టిగొనేటి సంసారబంధము నీకు మున్నె కిందుపడితిమీ ముంచి దయచూడవు ఆడించేటి కామక్రోధాది లాలా మోడితిమి మీకు తొల్లే తొల్లెవరయురో మీడని కర్మమా ఊరికరచేమో ఈడనే ధర్మదార మాకికనైనా బట్టవో దక్కగొన్న మాలోని తనుభోగముల మొక్కితిమి మాకు కొంత మొగమోడరో ఎక్కువ శ్రీవెంకటేశుడేలే మా జన్మములాలా గక్కన వేడుకొంటిమి కపటాలు మానరో